పేచీనాము పునష్టవస్తమ జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్త శివం వన్మోతి సాధనం శ్రీమహాహాధిపతాశివసారా శంకరాచార్యమస్మాచార్యపే గురు పరపరాయ నమస్కృత్యమం చె నరోమం సరస్వతీం వ్యాసం తపో జయముదీరే ఆపూయమానమ ప్రతిష్ట సముద్రమాప ప్రదిశంది యద్వ తామాయ ప్రశివే స శాంతిమానోతి నామకామి అవతరి పూలము విదుస త్యైన స్థితప్రజ్ఞ మోక్షప్రాప్తి నవ్వ్యాసిన కామకామిన ఇది ఏతమం దృష్టాంతేన ప్రతిపాద్యన్నాహ చూశాం అవతారిక చూశాం మోక్షమును మనం కోరుకున్నామా అది ఇంపార్టెంట్ వేదాంత శాస్త్రమును మోక్షము కోరేవాడు అభ్యాస అభ్యసించాలి ఉంటే క్యూరియాసిటీ కోసం అభ్యసిస్తారు కొంతమంది తప్పేం కాదు పుస్తకం చదవడంలో తప్పే ఉంది క్యూరియాసిటీ ఏమిటంటే ఏవేమో దారదృశ్యం కదా ఇది వేదాంత శాస్త్రం ఏదో ఉంది దీని సంగతి ఏమిటో చూద్దాం అలా క్యూరియాసిటీ తోటి అభ్యాసం చేస్తారు కొంతమందికి ఏమిటంటే మాకు చాలా తెలుసునని ఒక రకరకమైన ఆ ఫీలింగ్ లో ఉంటారు మాకు చాలా విషయాలు తెలుసు జీనియస్ అని అంటారు సో అలాగంటే ఒక ధోరణిలో ఉంటారు అన్ని తెలిసి ఇంక గీతను అలాగే ఉపనిషత్తులు మాత్రం ఎందుకు మిగిలిపోవాలి అవి కూడా తెలుసుంటే అప్పుడప్పుడు శ్లోకం దాని నుంచి కూడా కోర్టు చేయొచ్చు అని ఆ ధోరణితో చదువుతారు మంచిది ఆ రకంగా కూడా వాళ్ళకి దీని యొక్క మహిమ అర్థం అయితే మంచిది ఎప్పటికైనా దీంతో ఇంకా లోతుగా వస్తారు కానీ దట్ డెంట్ సర్వ్ రిక్వైర్డ్ పర్పస్ కొంతమంది ఒక ప్రొఫెషన్ గా చదువుతారు ఇంకా మరేమీ నేను ఇది ఉంటుందంటే నేను ఒకసారి ఒక సంభాషణ విన్నా ఒక వేద విద్వాంసులు ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి ఒక గృహస్థు వచ్చారు వచ్చి ఎవండి మావాడ హై స్కూల్లో అప్పట్లో ఇంకా బ్రహ్మానందరెడ్డి గారు పాస్ వచ్చి అంతకు ముందు బ్రహ్మానందరెడ్డి గారు హస్తక్షేపం చేయడానికి ముందు ప్రతి సంవత్సరం పబ్లిక్ పరీక్ష ఉండేది రాసి మీరు పాస్ అవ్వాలి మీరు మర్చిపోయి నాకు గుర్తుంది ఇప్పుడైతే ఇంకా మీరు పబ్లిక్ పరీక్ష ప్యాస్ అయినా సార్ అలా పాస్ అయిపోతూ ఉంటారు మళ్ళీ టెన్త్ క్లాస్ దాకా పాస్ అయిపోతూ ఉంటారు సెవెంత్ క్లాస్ పాస్ అయితే క్లాస్ పాస్ అవ్వడం అంతే అప్పుడు ఎస్ఎస్ఎల్సీ ఉండేది మధ్యలో ఎప్పటికప్పుడుకి తెస్తాల్సి వచ్చింది రిటైర్న్ అయిపోయే వాళ్ళు అయితే ఇంకోసారి చదివేవారు ఫోర్త్ ఫార్మ్ మా మిత్రుడు ఫెయిల్ అయిపోయా మంగోసారి ఉండేది అలా ఉండేది అని దాన్ని అప్పుడు ఆయన వచ్చి బ్రహ్మానందరెడ్డి పాస్ అని పేరు దానికి కంటిన్యూస్ గా పాస్ అయిపోయేదానికి బ్రహ్మానందరెడ్డి పాస్ అనిపారు ఎనీవే సో ఆయన ఏం చెప్పారంటే ఈ వేద విద్వాంసుడి దగ్గరికి వచ్చి మా ఫుటాడు ఫోర్త్ ఫారం రెండు సార్లు ఫెయిల్ అయ్యాడండి హెడ్ మాస్టర్ చెప్పాడు మీ వారి వల్ల అని చెప్పేసి చెప్పాడు నాకు వ్యవసాయంలో పెట్టుకోమని చెప్పాడు మీరు మా వాడికి వేదం చెప్పండి అని అప్పుడు చెప్పారు ఆయన చెప్పారు పాపం ఏదో రెండు మాసాలో మూడు మాసాలో చెప్పారు అలాగే వీడే మానేశాడు ఇంకా వాడిని ఫోన్ పడలేక ఇంకా ఎవరిని పట్టించుకోలేక వ్యవసాయంలో గడిపోయాడు హీఈస్ డూయింగ్ వెల్ ఐ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ ఈజ్ డూయింగ్ వెల్ కాబట్టి ఆ ధోరణ అలా ఉంటుంది మానవ సమాజంలో అభిప్రాయం ఎలా ఉంటుందంటే కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే బీటెక్ కానీ మరి దేనికి వీడు కామర్స్ కూడా పనికిరాక ఆఖరికి పొలిటికల్ సైన్స్ కూడా వీడు పనికిరాకపోతే అప్పుడు వేదా దీంట్లో ఈ కోర్స్ అడ్వర్టైజ్మెంట్ ఆ కోర్సులో జాయిన్ అయిపోవడం జాయిన్ అయిపోయి అక్కడ మూడున్నరేళ్ళు నాలుగేళ్ళలో ఓ పచ్చ వస్త్రం ఉండకపోతే బ్రహ్మచారి వేషంలో తిరుగుతూ ఉండాలి అక్కడ కాలక్షేపం చేయడం ఇప్పుడు నాలుగేళ్లు మీరు దీని చుట్టూ కాలక్షేపం అలాంటి పూట గెడ చుట్టూ తిరిగారు అనుకోండి మీకు కొంత తెరిమినాలజీ వస్తుంది భగవద్గీత ఉపనిషత్తులు ఆత్మ బ్రహ్మ ఇది దేవినాలజీ వస్తుంది సో కొంత పనికట్టు భాష ఉంటుంది అది సో చిలక్కే రాగానే మనిషికి రావడానికి అభివృద్ధి ఓ చిలకని గట్టి పారిస్తే అదే నాలుగు సూత్రాలు చెప్పడం రావడానికి ఎక్కడో ఎక్కడో ఆరు మాసాలు ఉంటాయి అలాంటి మనిషికి వస్తుంది ఆ టెర్మినాలజీ పట్టుకుని జనమే పడ్డాం జనం అన్నిటికీ తలకే సిద్ధంగా ఉన్నాను కదా పాపం వాళ్ళ ప్రేమ అటువంటిది వాళ్ళు ఎవరు ఏం చెప్పినా తలకే ఊపి ఓ పావల దక్షిణిచ్చే అవరిగిపోతారు ఎవరిని నిరుచి పరుస్తారు అది ఆ సమాజం యొక్క మహిమ ఆ మహిమ అటువంటిది వాళ్ళకి దండం పెట్టాలి కానీ మనం పరిశీలి మనం తప్పు పట్టడానికి మనకు అర్హత లేదు ఎందుకంటే అందరినీ కూడా పోషిస్తున్నారు ఎవ్వరని నిరుత్సాహపరచట్లేదు అది సమాజంలో ఉండే జనుల యొక్క ఉదారశీలత కాబట్టి గోల్ ఇది పద్ధతి కాదు యొక్క మెయిన్ పర్పస్ ఏమిటంటే మోక్ష ప్రాప్తి పూర్వకం మోక్షం కావాలో అక్కర్లేదా మోక్షానికి కంగారు లేదన్న వాడికి వేదాంతంగానికి అపలే అసలు ముందు అంచేతన శంకరులు సాధన చతుష్టయంలో ముముక్షుత్వం అను ఒకటి ఒక సాధనంగా పెట్టారు కాదు ఈ నాలుగు ఉన్నవాళ్లే చదువుకున్న బాబు మిగతా వాళ్ళకి లేదు అవసరం లేదు అది వచ్చినప్పుడు చదువుకోమని అర్థం ఒక ఐడియా కొద్ది మనుషుల్ని దీని నుంచి తప్పించటం ఐడియా కాదు అధికార సంపద మీకు ఉన్నప్పుడు మీరు చదువుకోండి లేకపోతే కంగారు లేదు ఇది వెయిటింగ్ లో ఉంటుంది మీరు తర్వాత చదువుకోవచ్చు ఈ జన్మలోనే చదువుకోవచ్చు కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఈ జన్మం మొత్తం మీద మెచ్యూరిటీ కావాలంటే ఇంక మరేం చేస్తాం ఇంకో జన్మ లేట హోప్సో అని అభిప్రాయం ముముక్షుత్వం అంటే ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పింది మనం ప్రాక్టికల్ భాషలో చెప్పాలి మనకు ఆధునికంగా మన జీవి జీవన శైలికి అర్థమయ్యే భాషలో చెప్పాలి కానీ లేకపోతే ఊరికే ముముక్షుత్వం అంటే మోక్షేచ్ఛ సంప్రచయము అవన్నీ ఎలాగో ఉండనే ఉన్నాయి మోక్తుచ్చా మోక్షేచ్చ స అభ్యాసం వస్తుంది ము రెండు అవుతుంది ఇవన్నీ You know all that. It is there and we need it. You know, students of Vedanta, students of Sanskrit, we need all that. Kane, more important than all of this is, mana jīvanam loki dhin apla kiya. History, ii pravaha nmi jīvitanga pravespa tāli. Chukti in chāli. Kashta padayana pravespa tāli. Apu daya di uh, upakarāni question. Let pute, āla dhuranga vandipur.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 అంటే మీరు నేను టేప్ రికార్డులు ఇస్తాను మీరు రికార్డ్ చేసి ఇస్తారా అంటే నేనేం చేయాలన్నమాట ఆ మంత్రములు భాష్యం తెలియజేసుకుంటూ వెళ్ళిపోవాలి అది రికార్డ్ అవుతుంది నేను ఉచ్చారణ అది కూడా క్లీన్ గా ఉంటుందని ఒక అంటే నేను చెప్పాను చూడండి అలాంటి క్యాషెట్ ఉంది మా దగ్గర తినోపనిషత్తు ఉంది బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ కంటైన్స్ సమ్ అన్వాంటెడ్ మెటీరియల్ ఆల్సో అది మీరు కొంచెం ఎడిట్ చేసుకోగలిగితే సరిపోతుంది ఏమిటది మంత్రం ఉంటుంది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 అలాంటి చేయొచ్చు మీరు అలా చేసుకోండి మీరు చూడచ్చు నేను మళ్లీ ఇదంతా చదవటం అనే ఒక పని నాకు ఖాళీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే అందరూ ఎడ్యుకేట్ ఎందుకు నేను మీరు చెప్పింది కూడా వింటాను అయితే ఇంకేం మహాభాగ్యం తీసుకెళ్ళండి ఏమి ఇచ్చాను ఆయన చదివారు అంతకుముందు కెనోపనిషత్తు భాష్యం కూడా చదివారు ఆయన ఫోన్ చేసి నాకేం చెప్పారంటే చాలా ప్రాక్టికల్ గా ఉంది కేనోపనిషత్ భాష్యాన్ని మీరు జీవితానికి అన్వయించే విధంగా మీరు చెప్పారో నాకు ప్రశంసా వాక్యాన్ని ఒకటి చెప్పారు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే క్షణోపనిషత్తులో దాన్ని ఒక అకాడమిక్ గా దాన్ని మనం వర్కౌట్ చేసి వల్ల ప్రయోజనం ఉన్నది దాన్ని మన జీవితంలోకి అనుసంధానం చేసే విధంగా మనం అధ్యయనం చేయాలి శాస్త్రాన్ని అలాగే అధ్యయనం చేయాలి ఒక ప్రశంస కోసం ఇట్ హ్యాస్ టు బి లైక్ దిస్ అని చెప్పడం కోసం చెప్పాను కాబట్టి ముముక్షత్వం అనేది అది మన జీవితంలో భాగం కావాలి అంటే మనకి మన వాల్యూ సిస్టమ్ ఎలా ఉందంటే సెన్సేట్ వాల్యూ సిస్టమ్ లో మనం బతుకుతూ ఉంటాం అంటే సెన్స్ ప్రెషర్స్ కొన్ని ఉన్నాయి ఈ సెన్స్ ప్రెషర్స్ కి సంబంధించిన వాల్యూస్ ని మనం బాగా ఓపిక్గా సిస్టమేటిక్ గా బిల్డప్ చేసుకుంటాం ఉదాహరణకి మనకి రుచులు ఉన్నాయండి ఒక ఒక ఇంద్రియం తీసుకోండి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి ఒక ఇంద్రియం తీసుకోండి రసము సో రసనేంద్రియమునకు మనము చక్కటి వ్యవస్థ చేసుకుంటాం ఎంతటి వ్యవస్థ చేసుకుంటామంటే ఓ మహాత్ములు అన్నారు శాస్త్రం చదవడం కష్టమా భోజనం చేయటం కష్టమా అని అడిగారు మీకు ఏమనిపిస్తుంది ఏది కష్టం అనిపిస్తుంది శాస్త్రం చదవడమే కష్టం అని మీకు అనిపిస్తుంది ఆయన అన్నారు భోజనం చేయడమే కష్టం అని అన్నారు ఎందుకంటే మీరు భోజనం చేయటం కోసం ఎన్ని సంవత్సరాల జీవితాన్ని వెచ్చిస్తున్నారు కుర్రాడు కేజీలో చేరాడు ఫస్ట్ కేజీలో త్రీ కేజీలో చేరాడు దేనికోసం చేరాడు అంటారు వీడు రేపు భవిష్యత్తులో ఉద్యోగం చేసుకోవడానికి కావాల్సిన అర్హత సంపాదించడం కోసం అక్కడి నుంచి మొదలుపెట్టి వాడు చదివి చదువు అంత కోసం సంపాదించడం కోసమైనా చదువు కోటి విద్యలు కూటి కొరకే ఒకటో తరగతి నుంచి అలాగే చదువుతున్నాడు తల్లిదండ్రులు అలాగే చదివిస్తున్నాడు వాడు వాడు అలా అనుకోలేదంటే వాడు చదవాలని కూడా అనుకోలేదు చదవాలని మాత్రం అనుకున్నాడు చెప్పే వాడు చదవాలని తల్లిదండ్రులు అనుకున్నాడు ఎందుకోసం చదవాలంటే ధనాన్ని సంపాదించడం కోసం చదవాలని అనుకున్నాను అయితే గురుకులంలో చేరుస్తారు హై స్కూల్లో చేరుస్తారు మంచిది కాబట్టి ఎవరూ వచ్చేదాకా విద్యాభ్యాసం చేసి ఇది భుక్తి కోసం తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించేదే హోటల్లో భోజనం పడక గృహస్థాశ్రమంలో హోటల్లో తినలేకపోతున్నాడు మా పెళ్లి చేసుకుంటున్నాడు పుట్టాడమే అది ఎలా కదా సమాజంలో కాద తర్వాత ఉద్యోగం చేస్తారు పది గంటలు ఉద్యోగం చేస్తాడు పన్నెండు గంటలు ఉద్యోగం చేస్తాడు డబ్బు సంపాదిస్తాడు మీకు సెక్యూరిటీలు పెడతాడు ఇదంతా భోజనం చేయడం కోసమే దీంట్లో పదో వంతు కష్టపడతాయి మీరు వ్యాకరణ శాస్త్రం తర్క శాస్త్రం మీమాంస శాస్త్రం లేదా నాలుగు శాస్త్రాలు ఒకటి కాదు కాబట్టి ఇప్పుడు చెప్పండి భోజనం చేయడం కష్టం శాస్త్రం రావడం కష్టం భోజనం చేయడమే కష్టం కాబట్టి మనం ఒక రాబరేట్ వాల్యూస్ ఇస్తాం ఆ భోజనం చుట్టూ మనం పెట్టుకుంటాం ఒక కిచెన్ అని వేరే గదిలో ఒక స్థానం ఏర్పాటు చేస్తాం దానికి ఆ కిచెన్ లో ఖరీదైనటువంటి ఎక్విప్మెంట్ పెట్టుకుంటాం భోజన పదార్థాలు తయారు చేయడానికి ఆధునిక పరికరాలన్నీ పెట్టుకుంటాం తర్వాత మంచి మంచి ఖరీదైనటువంటి వెచ్చలు కొనుక్కొస్తాం గ్రోసరీ షాప్ నుంచి ఆ కిచెన్ లో వర్క్ మనం ప్లాన్ చేస్తాం కిచెన్ అని డైలీ బేసిస్ మీద ప్లాన్ చేస్తాం మంత్లీ బేసిస్ మీద ప్లాన్ చేస్తాం ఇయర్లీ బేసిస్ మీద ప్లాన్ చేస్తాం ఆవకాయ మాగాయ ఇవన్నీ కూడా ఇయర్లీ బేసిస్ మీద ప్లాన్ అయితే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 this is holy life and at the end of it all all this will go into tide anta kuda whiff of cloud anta thosane arasinga kuda igi takapothe em melu an entire range of senseate values we are create chest ni vaadi kala sahajanga manu ganapisthe dantlo abhajyatha manu em ganapadatha em abhajya manu manam anko ఇప్పుడు సాధు ఉన్నాడు అనుకోండి ఎవరో వచ్చిన భిక్ష మీద బతికి వాడికి ఈ వాల్యూ సిస్టమ్ లేకుండా కూడా వాడు హైదరాబాద్ పొందగలుగుతున్నాడంటే సో దేర్ ఇస్ సంథింగ్ దట్ వన్ హ్యాస్ టు లుకింగ్ టు దిస్ వాల్యూ సిస్టమ్ అంటే సన్యాసం తీసుకోవాలన్న అభిప్రాయం కాదు మన సెన్సేట్ వాల్యూ సిస్టమ్ ఈజ్ ఇట్ సచ్ వర్దీ థింగ్ అని ఆలోచించాల్సి ఉంటుంది ఒక్కటే దృష్టాంతం చెప్పారు మన వాల్యూస్ చాలా ఉన్నాయి వాల్యూస్ మనస్సు యొక్క వినోదం కోసం విహార యాత్రలు ఈ యాత్రలు ఆ యాత్రలు సినిమా హాల్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అని అంటారు కేవలం మనస్సు అనే ఇంద్రియం యొక్క వినోదం కోసం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ లాస్ట్ స్వెగర్స్ ఇస్ ఎ మల్టీ బిలియన్ డాలర్ చావర్ లైఫ్ లాంగ్ యూ హీ వేర్ యూ హ్యావ్ సచ్ ఎంటర్టైన్మెంట్ హ్యూజ్ థింగ్ ఇట్ ఇస్ మానవుడు ఆ వినోదము అనే పేరుతోటి డబ్బు ఖర్చు పెట్టడం సెకండరీ వాడి జీవితాన్ని శక్తిని యుక్తిని అన్ని ఖర్చు పెట్టేస్తారు ఆయుద్ధాయాన్ని ధారపసేసి ఆ వినోదమును వెంటబడుతూ ఉంటారు ఇట్స్ ఆల్ ఎన్ బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ ఇదంతా సో అంటే నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మనం సెన్సేట్ వాల్యూస్ లో బాగా పూర్తిగా స్టీప్డ్ ఇచ్చి ఎలాగంటే గులాబ్ జామున్ ఎలాగైతే ఆ రసంలో నాని నాని ఉంటుందో అలా ఉన్నాం మనం విఆర్ స్టీప్డ్ ఇన్ ది సెన్సేట్ వాల్యూ సిస్టమ్ ఆ పరిస్థితిలో ఇది మిథ్యా అని గుర్తించడానికి ఈ బంధము నుంచి ఈ సెన్సేట్ వాల్యూస్ యొక్క బంధం నుంచి మనం బయటపడాలి అనే ఆకాంక్ష కలగాలి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 నేను ఆర్గనైజ్ చేస్తానంటే కాస్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ ఒకప్పుడు కాస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకప్పుడు నా చేతుల ద్వారా అయినట్లయితే అది ఫ్రీగా పడ్డాను నేనేదో ఆర్గనైజ్ చేస్తాను నేను వీడి చేప కొట్టి వాడి చేపకి వాడి చేప కొట్టి ఇంకోటి చేపకి అలా ఉంటాను నేను స్పిన్ చేస్తూ నేను ఫ్రీగా కూడా నేను ఆర్గనైజ్ చేయగలుగుతా ఐ డూ ఇది ఏదైతే నేను ఆర్గనైజ్ చేస్తాను ఉండగోపించే ఆర్గనైజ్ సిరీస్ నేను ఆర్గనైజ్ చేస్తాను మీరు అంటే అది ఏది సీడీస్ క్యాసెట్స్ అంటే చూడండి మీరు సీడీస్ ఉంటాయి అవి మీరు వినండి లేదంటే నా దగ్గర టేపు రికార్డు ఏండి ఇవి పచ్చే సీడీ ప్లేయర్ నో నో ఇప్పుడు ఐ డోంట్ వాంట్ డూ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ యూ యూ లుక్ ఎల్స్ వెరీ సో సీడీస్ ఉన్నాయి సీడీ ప్లేయర్ కొనమంటే అదే నాకు తెలియదండి అది నేను కొనలేనండి వట్ ఎన్ థింగ్ ఇట్ ఈస్ అదేనా శ్రద్ధ అంటే సీడీస్ కొనమంటే అవసరమైతే కొండ మీద కూడా దింపడానికి సిద్ధపడాలి నువ్వు శ్రవణం ఎంపీ త్రీ సీడీ ప్లేయర్ ఇఫ్ యూ విష్ యూ పర్చేజ్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత నాకు టెలిఫోన్ చేయండి నేను మీకేమో సీడీస్ ఇస్తాను అంతవరకు యూ డోంట్ డిస్కస్ అబౌట్ ఇట్ ఎనీ మోర్ ఐ డోంట్ హ్యావ్ క్యాసెస్ విత్ మీ అని చెప్పాను కాబట్టి అలాగా వెనకడుగు వేయకూడదు వాల్యూస్ అంటే దాని మీద ఆ శ్రద్ద వచ్చినప్పుడు ఎంపీ త్రీ సీడీ ప్లేయర్ కొనుక్కోవాలి అవసరమైతే ఇక్కడ పాఠం అవ్వడం కోసం మరి ఇది మనం కొనుక్కున్నాం లేదా ఎవరో పుణ్యాత్తులు ఏర్పాటు చేశారో మనం కొనుక్కున్నాం పాఠం మీద ఉండే శ్రద్దతో ఇప్పుడు ఇది ఒక టైప్ రికార్డర్ ఇది ఇక్కడ ఎందుకు వచ్చింది అంటారు మోస్ట్ అడ్వాన్స్డ్ టైప్ రికార్డు ఎందుకు వచ్చిందంటే పాఠం అనేది ఒకటి ఉందని తెలియదు పది మంది తెలియబట్టి ఆ వాల్యూని బట్టి ఇది వచ్చింది లేకపోతే ఇది రాకుండా మరోటేదో వస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ బిల్డ్ అ వాల్యూ సిస్టమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది ఎర్లియర్ సెన్సేట్ వాల్యూ సిస్టమ్ స్థానంలో దాన్ని పూర్తిగా డిమాలిష్ చేయాలని నేను అను బట్ అల్టిమేట్లీ వ్యూ టు డిమాలిష్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 अन्नी काम वे अट्ठा यति साधक यति अंटेशी प्रयत्नशीलुने वा की मे मोक्ष ला त्यागमस भोग साधना दूर का पेटकू भोग भोग दूर का पेटकू ना मोक्षम कावाली काम काम ना नकल कोई అనేటువంటి వాడికి ఇది రా అనే అని ఒక వాల్యూ సిస్టమ్ మీద ఒక స్టేట్మెంట్ ఒక అటాక్ ఒక రకంగా చెప్పాలంటే సెన్సేట్ వాల్యూస్ ని శంకర్లు అటాక్ చేసి దాని స్థానంలో సరైనటువంటి వాల్యూ సిస్టమ్ని మీరు అడాప్ట్ చేసుకోండి అని శ్రీకృష్ణుడు చెప్తున్నారు ఇప్పుడు ఇంకా అదే అవతారం ఆ శ్లోకం చూడండి సముద్రం ఆపహ ప్రవిశంతి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 నీళ్లు జలములు ప్రవేశిస్తున్నాయి అంటే నదీ జలములు అన్నమాట అక్కడ దృష్టాంతం సముద్రం ఆపప్రవేశ నదీ జలములు కావచ్చు వర్షా జలములు కూడా కావచ్చు సముద్రంలోకి నీళ్లు వర్షం ద్వారా కూడా వస్తాయి సముద్రంలో కురిసినంత వర్షం నేల మీద కురవదు ఎందుకంటే సముద్రం మీద ఆకాశం ఎక్కువ ఉంటుంది సముద్రమే కదా సముద్రంలో కురిసినంత వర్షం నేల మీద కురిస్తే నేల తట్టుకోలేదు బొంబాయి చూశారు కానీ మధ్యన सो स्रम प्रवेश आपह इपड़ प्रवेश आपूम समी वीडो नीस अलासे उ नदी एलमें नदी उपनिने तन कल पेद आखिर की, की मतलब जलान समुद्र में गुमन సో మచ్ వాటర్ ఈస్ ఫ్యాట్ ఇన్ టు ది పోషన్ అలా అనుకోండి మీరు వర్షాలు పట్టలేదు ఈ మధ్య నదులన్నీ నీరసబడిపోయి అవన్నీ అల్లాంటిది ఉంది దృష్టాంతం పరిస్థితి అలా కాదు డ్యాములు కట్టేశారు నదులు అల్లాది కూడా ఉద్దు మామూలుగా నదులన్నీ సముద్రంలో దృష్టాంతంలో బాగా వెళ్తున్న సందర్భమే మీరు తీసుకోండి ఇప్పటికి కూడా ఇన్ని డ్యాములు కట్టినా గోదావరి బోళ్లంత జలం వెళ్లి సముద్రంలో కలుస్తోంది కృష్ణాబోళంత జలం సముద్రంలో కలుస్తోంది ఇప్పుడు ఇదంతా వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతుంది అని బెంగ పెట్టుకుంటున్నట్లు సంతోషించడం లేదు నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళి అది నిండినందుకు ఆనందించాలి అది నిండినందుకు ఆనందించడం మానేసి దాని కిందకి వెళ్ళిపోతున్న జలం చూసి దుఃఖించి ఆయన ఒక ఆయన అంటే అది ఆనందించడం కూడా చేత కాదనమాట ఏదో కొంత జలం సముద్రంలోకి వెళుతుంది అలాగే మొత్తం అంతా డ్యాములు కట్టేసి ఒక్క చొక్క కూడా సముద్రంలోకి వెళ్లకుండా చేయటం అన్నది ఇది ఇస్ ది రైట్ థింగ్ కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు కోలరాడో రివర్ కి దే హావ్ కన్స్ట్రక్టెడ్ అ డ్యామ్ హోవర్ డ్యామ్ సో మొత్తం లాస్ వేగస్ అంతా ఫీడ్ చేస్తుంది వాటర్ అయిపోయింది అండ్ దెన్ ది మేడ్ అనదర్ డ్యామ్ అప్పుడు ఏమైందంటే ఆ రివర్ డౌన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఎకలాజికల్ బ్యాలెన్స్ అంతా కూడా నాశనం water levels increase water, water bodies are getting dry then after a down the river lo whole the forest area one manage a forest there no and that cut is continuing so we cannot do it there is a forest area one the forest animals water source rivers flow water lack podam jethana what is it they notice and then environmental groups have put pressure and then government has released the water just to protect the critical bears ఎంత వాటర్ రిలీజ్ చేశారంటే ఐ హ్యావ్ సీన్ అన్ టీవీ స్క్రీన్స్ విత్ పైప్స్ ఉంటాయి చూడండి హ్యూజ్ పైప్స్ ఉంటాయి ఆ పైప్స్ ను ఓపెన్ చేసి పైప్స్ కాబట్టి డ్యామ్ గేట్స్ వాటర్ అక్కడ పైప్ సిస్టమ్ లో ఉంది పైప్స్ ద్వారా వస్తుంది వాటర్ ఎంత వాటర్ రిలీజ్ చేశారంటే అత్యద్భుతమైన దృశ్యం ఆ వాటర్ రిలీజ్ చేయటమే గొప్ప దృశ్యం అది ఎందుకు రిలీజ్ చేశారంటే కేవలం ఎకలాజికల్ బ్యాలెన్స్ ను ప్రొటెక్ట్ చేయడం కోసం రిలీజ్ చేశారు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 ఇప్పుడు మీకు ఈ మౌంటైన్ రిసార్స్ చూడండి అవి ఎంత ఎత్తులో ఉన్నాయో చెప్తారు ఊటి థౌజండ్ మీటర్స్ ఎత్తులో ఉంది అంటాడు అమర్నాథ్ ట్వెల్వ్ థౌసండ్ ఫీట్ ఎత్తులో ఉంది అంటాడు ఎక్కడి నుంచి ట్వెల్వ్ ఫీట్ దూరం అన్నా ఎత్తున్నా దానికి ఒక బేసిస్ ఉండాలి ఒక రిఫరెన్స్ పాయింట్ ఉండాలి సో ఏమిటా రిఫరెన్స్ పాయింట్ అంటే సీ లెవెల్ సముద్ర మట్టము మీన్ సీ లెవెల్ సముద్ర మట్టం అది మారదు ఆ మీన్ సీ లెవెల్ ఫిక్స్డ్ గా ఉంటుంది సీ లెవెల్ ఎందుకు తీసుకోవటం అది స్థిరమైన పాయింట్ అది మీన్ సీ సముద్ర మట్టం అది మారదు మరి వర్షాకాలంలో సముద్రం పైకి పెరుగుతుంది వేసం కాలంలో సముద్రం ఎండిపోతుందని మీరేమీ వెగబెట్టుకోకపోతే వర్షాకాలం నేననేది మీన్ సీ లెవెలే అంటున్నా వర్షాకాలంలో మీన్ సీ లెవెల్ పెరిగిపోయి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 కాబట్టి వీరికి మంచి వచ్చినా పట్టలేమో చెడ్డొచ్చినా పట్టలేమంటారు చూడండి అది పరిస్థితి చెరువు అది దీనికి నీళ్ళొచ్చినా అది ఆపుకోలేదు ఎండలొచ్చినా ఆపుకోలేదు కథమైపోతుంది కానీ సముద్రము నీళ్ళొచ్చినా ఆ పూర్యమానం ఆ సమంతా పూర్యమానం అన్ని వైపుల నుంచి నీళ్లు పూరింపబడుతూ ఉన్నా కూడా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 ఇలాంటి మాట విన్నారు కానీ సముద్రం ఎండిపోయిందనే మాట ఇప్పుడైనా విన్నారా ఎప్పుడూ ఎండిపోదు ఆ అపూర్యమాణం అనే పదాన్ని రెండు రకాలుగా పెడతీయచ్చు ఆ సమంతా పూర్యమాణం ఆ అపూర్యమాణం అసలే పూరింపబడదు ఒక చుక్క సముద్రంలో ప్రవేశించదు అయినా రెండు పరిస్థితులలో కూడా అచల ప్రతిష్టం అది చలనములేని నిండుదనమును కలిగి ఉంది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 పృథివీ వంటి వాడు గాంభీర్యము అంటే నిండు ధనము గాంభీర్యం అంటే నిండు ధనము దాంట్లో ఆయన సముద్రం వాడు సో ఆ సముద్రాల క్షణ్యతనే రాముడి శరీరము నీలంగా ఉంటుంది సముద్రం నీలంగా ఉంటుందండి సముద్రం నీలంగా కనపడుతుంది నీలంగా ఉండదు మీరు సముద్రం వాటర్ తీసుకుంటే నీలంగా ఉండదు అది ఇల్లుగా ఉండదు సముద్రంలో ఉన్న కూడా నీలంగా ఉంటుంది డ్యూ టు ఆఫ్ లైన్ నేను ఒకసారి ఎక్కడో ఎక్కడో అలాస్కాలోనో అక్కడ చూసా ఒక లేక్ ఉంది ఇట్ ఈజ్ ఎజూర్ బ్లూ అంత బ్లూయిష్ గ్రీనిష్ బ్లూ బ్లూయిష్ గ్రీన్ వాట్ ఎవర్ మోస్ట్ బ్రిలియంట్ బ్లూ అనమాట ఆ లేక్ చూస్తే ఆశ్చర్యం చాలా డౌన్ లో ఉంది సరే మొత్తానికి ఎవరైనా సరే ఆ లేక్ దగ్గరికి వెళ్లాలని చిన్న బీచ్ ఉంది ఆ లేక్కి సో మొత్తానికి ఆ కొండ దిగి కష్టం మీద అరగంట ప్రయాణం చేసి వెళ్లి చూసి వెళ్లి శీసాలోకి నీళ్లు తీస్తే వైట్ గా ఉంటాయి లేక్ లో ఉన్నప్పుడు మటుకు బ్లూగా ఉంటాయి వెరీ ఇంట్రెస్టింగ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ రామన్ ఎఫెక్ట్ ఇక్కడి నుంచే వచ్చింది రామన్ షిప్ లో ఎక్కడ వెళ్ళాడు రండా వెళ్ళినప్పుడు ఆ షిప్ డెప్ మీద ఉండే సముద్రం కేసు చూసినప్పుడల్లా వైట్ ఈస్ బ్లూ అని ఆశ్చర్యపోతూ ఆకాశం కేసు చూస్తే బ్లూ సముద్రం కేస్ చూస్తే బ్లూ ఇంకెక్కడా మీకు బ్లూ ఫినామినా ఉండదు అన్లూ పుట్సమ్ బ్లూ కై ఇంకెస్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 అదేంటంటే వెన్ లైట్ ఫాల్స్ ఇట్ ఈస్ క్యాటర్ వెన్ ఇట్ ఈస్ క్యాటర్ సమ్ రెవ్లెంట్ చేంజెస్ ద చేంజ్ ఆఫ్ రెవెలింగ్ ఇస్ ప్రపోర్షనల్ టు సమ్థింగ్ అంటూ ఏదో కనిపెట్టాడు అది కనిపెడితే దానికి నోబుల్ ప్రైజ్ ఇచ్చాడు ఆయన నోబుల్ లెక్చర్ లో చెప్పాడు ఆయన బ్లూ సీని బ్లూ స్కైని చూశాను నేను దాని చేత ప్రభావితం ఉన్నాయి ఆయన రాముడు బ్లూగా ఎందుకుంటాడు కృష్ణుడు బ్లూగా ఎందుకుంటాడు అని స్వామి వివేకానంద్ అడిగారు ఒకసారి అదైతే దానికి ఒక ప్రశ్న అడిగారు ఆయన డౌట్ అడగలేదు ప్రశ్న అడిగారు దానికి రాజాజీ సమాధానం చెప్పాడు రాజాజీ వద్ యంగ్ మ్యాన్ వివేకానంద మద్రాస్ ని విజిట్ చేసినప్పుడు ఏదో కాలేజీ ఫంక్షన్లో రాజాజీ వల్ అతను సమాధానం చెప్పాడు ఏమని అదే అనంత్ బ్లూ కలర్ ఈజ్ సింబల్ ఫర్ ఇన్ఫినిటీ లైక్ స్కై ఈజ్ బ్లూ ఓషన్ ఇస్ బ్లూ అండ్ సో ఆ రెండు కూడా అనంతంగా ఉంటాయి అనంతంగా ఉంటాయి అప్యారెంట్లీ రిలేటివ్గా అదేవిధంగా రాముడు అనంతమైన అనంతుని యొక్క అవతారం అనంతుడు శ్రీహరి యొక్క అవతారం కృష్ణుడు కూడా అనంతుని అవతారం అందుకోసం బ్లూగా ఉంటాం ప్రతిదానికి సింబాలిజం అర్థం చేసుకోవాలి ఎందుకంటే లేకపోతే కేవలం వాళ్ళ color కలర్ బ్లూగా ఉంది అంటే దట్ ఈజ్ ఎ వెరీ ఆరిటీ ఆడెస్ట్ ఆఫ్ ది ఆడెస్ట్ అది ఎందుకంటే స్కిన్ కలర్ వైట్ బ్లూగా ఉండడం అన్నది చాలా హార్డ్ థింగ్ అది కాబట్టి ఒకవేళ అటువంటి ఆతిథ్య ఉందా లేదా నేను చెప్పలేను నల్లని వాడన్నాడు పోతున్నగా నీలమేఘ శ్యామ అని అంటారు నీలమేఘ శ్యామ అంటే మేఘము వలే శ్యామల వర్ణం గలవాడు అంటే ఏదో మన ఇండియన్స్ లాంటి కలర్ ఉన్నట్టుగా ఉన్నట్టు కానీ బ్లూ కలర్ అనే అర్థం రావటం లేదు అక్కడ కాబట్టి ఏదో పోని నాటకాలను అక్కడ బ్లూ కలర్ వేసుకున్నా అదొక పద్ధతిగా చిత్రకారులు దాన్ని అడాప్ట్ చేసుకున్నా మంచిది బట్ వాట్ ఐ స్టిల్ బిలీవ్ ఈజ్ దట్ నీల వర్ణము ఇట్ ఇండికేట్స్ ఇన్ఫినిటీ అనంతని యొక్క అవతారం ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే సముద్రము చాలా గొప్పది సముద్రము ఈశ్వరుడికి చిహ్నం ఇక్కడ స్థితప్రజ్ఞుడు పరమేశ్వరునితో సమానం జ్ఞానికదన కాబట్టి సముద్రముతో పోల్చారు వెరీ ప్రాప్రియేట్ కంపారిజన్ బెస్ట్ సిమిలి అంతకంటే గొప్ప సిమిలి తీసుకురావటం కష్టం ఆ సముద్రము వంటి వాడు సముద్రాన్ని చూస్తే పరమేశ్వరుడు గుర్తుకొస్తుంది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 अपूल्यन मचल प्रतिष्ठम समुद्रमाप प्रवशंती यदत् अभी दृष्टा इंक दिक्कत तदवत् यम काम प्रवेश चूस्त लोकंकेश चूस्त अंदम पदार्थमु भोग साधन कनपड़ता अभी कनपड़ वनकं अको ఒకసారి నేను మా గురువు గారితో ఎక్కడికో వెళ్తున్నాను సంజయ్ పట్టుకున్నాను గడిచి వెళ్తున్నాం గడిచి వెళ్తుంటే ఆ కాలువగట్టు మీద కూర్చున్నాం సంధ్యావనందం అది కూర్చొని సాయం సంధ్యా తర్వాత కాలువగట్లో సంధ్యావం చేసినా ఆ గట్టి మీద కూర్చున్నాం ఇంకా ఇంటికి వచ్చేదా ఈ లోపల ఎవరిలో కారులో దిగాను అప్పట్లో కార్ అంటే కోనసీమలో కనపడదు ఇక్కడ బస్సు కనపడేది రోజుకి రెండు బస్సులో మూడు బస్సులో కనపడేవి కానీ కార్ ఎక్కడ కనపడుతుంది కార్ అసలు ఎవరు న్యూనిట్ కార్ రాజమండ్రి వస్తే కనపడుతుంది కార్ అలాంటిది కోనసీమ వచ్చింది కాదు రోడ్లు కూడా కలిగితే ఉండేందుకో వాట్ ఎవర్ ఆ కారులోంచి ఒక ఫ్యామిలీ దిగారు వాళ్ళని చూసి నేను అనుకున్నాను మనకు కూడా ఇలాంటి కారు ఉంటే బాగుండున్నాను ఆ చిన్నప్పుడు కోరిక సో అది ఇప్పుడు గుర్తుకొచ్చింది సో ఆ విధంగా కమాహ ప్రవిశంటే హృదయంలో కామునలు ప్రవేశిస్తూ ఉంటాయి అలా చూస్తూ ఉంటే ఉంటాయి ఇలా కలెక్టరీ చూస్తుంటే రోడ్డు కూడా అలా కామునలు ప్రవేశిస్తూ ఉంటాయి కానీ ఈ కామనలు ప్రవేశించినప్పుడు మన పరిస్థితి చెరువులా ఉందా సముద్రంలో ఉందా చూసుకోవాలి మన పరిస్థితి చెరువులా ఉందంటే ఇంకా పట్టలేడనమాట ఇంకో ఆ కోరికలను పట్టలేడు ఇంకా తట్టుకోలేడు ఆ కోరికలు అది చెరువు పరిస్థితి సముద్ర పరిస్థితి ఏమిటంటే నో డిస్టర్బెన్స్ ఈజ్ నాట్ డిస్టర్బ్ కామనలో ఎన్ని ప్రవేశించినా ఈజ్ నాట్ డిస్టర్బ్ ఎందుకంటే వాటికి సపోర్ట్ ఇవ్వట అలా ప్రవేశిస్తూ ఉంటే మై మైండ్ మేక్స్ ఇట్స్ ఓన్ థాట్స్ అతను అలా సాక్షిలాగా ఉండిపోతాడు అభిమానం ఉండదు ఎప్పుడు కూడా ఒక కామన మనస్సులో ప్రవేశిస్తే మనం దాన్ని అడాప్ట్ చేసేసుకుంటే ఆ కామన బలీయమైపోతుంది అది మనం హింస పెట్టేస్తుంది అడాప్ట్ చేసుకోలేదనుకోండి అనాథగా మిగిలిపోతుంది ఆ కామన దానికి మనమే నాతుడు నా హృదయంలోని కామునికి నాతుడెవరు నేనే నేనే దాన్ని దరికి చేరనివ్వకపోతే అది అనాథ అయిపోయి అలా అలా చెలా చెదరైపోతుంది ఆకాశంలో మేఘం చెలా చెదరైపోయినట్టు చదలా చెదరైపోతుంది దానికి బలమే ఉండదు మన హృదయంలో మన ప్రశాంతత మన గాంభీర్యము నిండుదనము అలాగే మిగులుంటుంది కాబట్టి తద్వకామాహయం ప్రవేశించి సర్వే కామలలో ప్రవేశిస్తే అటువంటి గాంభీర్యము మనకు ఉన్నట్లయితే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 సుఖానుభూతి అనేది ఒకటి అది బాహ్య భోగముల నుండి లోపలికి వస్తుంది అని అలాగా అనుకున్నంత కాలం మనిషి బందీ అయి ఉంటాడు సంసారానికి బందీ ఉంటాడు కానీ అప్పుడు సెన్సేట్ వాల్యూస్ అంటే భోగవాస్త మనకి సంబంధించిన విలువలు జీవితంలో బాగా దృఢపడిపోతాయి అలా కాకుండా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 మీరు ఆర్టిఫిషియల్ గా కొంతసేపు పీస్ ఆఫ్ మైండ్ ని సాధించవచ్చు ఇప్పుడు మీకు ఆధునిక కాలంలో మెడిటేషన్ టెక్నిక్స్ అన్ని కూడా దే దే అప్పీల్ టు దట్ కైండ్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ మైండ్ అంటే మీరు మా దగ్గరికి వచ్చేసేయండి ఒక అరగంట సేపు మీరు ఒక సెషన్కి రండి డెంటల్ సెషన్ కి డెంటిస్ట్ సెషన్స్ ఉంటాయి హెయిర్ స్టైల్ సెషన్స్ ఉంటాయి మేనిక్యూర్ సెషన్స్ ఉంటాయి ప్రతిదానికి సెషన్ హాఫ్ అన్ అవరు వన్ అవరు అలాగే ఉంటుంది దాన్ని సేషన్కి ఎంత డబ్బు సో ముందు ఫిక్స్ చేసుకోవాలి అపాయింట్మెంట్ అలా ఉంటాయి అలాగే యోగా సేషన్ మెడిటేషన్ సేషన్ సో మీరు దీన్ని అమెరికాలో ఒక అమెరికన్ పాపులరైజ్ చేశారు దాన్ని హీజ్ హీజ్ ఎ మీడియా హీజ్ ఎ కింగ్ ఆఫ్ హీజ్ ఎ బిలియన్ అండ్ అతని పేరు ఉంది హీ వాంటెడ్ టు టేక్ ఎ పేటెంట్ ఆఫ్ యోగా విత్ యోగానికి పేటెంట్ అప్పుడు మన వాళ్ళు ఎవరో అది పడితే అది ఏదో కోర్టులో ఉంది ఇప్పుడు ఏమైందో తెలియదు అతను అంటాడు మీరు ఇండియాలో మీరు చేసుకుంటే దాని వినియోగంలోకి నేను తీసుకొచ్చాను నాకు పేటెంట్ రైట్స్ ఉన్నాయంట ఏదో చెట్టు ఉంది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది కదా నేను ఇప్పుడు పేటెంట్ తీసుకుంటుంటే ఎక్కడ కుదురుతుంది నేను దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చాను కాబట్టి నాకే పేటెంట్ వస్తుంది యోగా సిస్టమ్ కూడా అంతే దాన్ని ఎవడు వినియోగానికి తీసుకున్నాడు నేను తీసుకొచ్చాను కాబట్టి పేటెంట్కి అప్లై చేసాడు గ్రాంట్ అయినా మీరు రాష్ట్ర కూడా కాదు ఇదే అమెరికా ఇదే వినియన్ అండ్ సెషన్స్ ఉంటాయి హోల్ డే ఉంటాయి మెడిటేషన్ సెషన్ హాఫ్ అన్ అవర్ సెషన్ డాక్టర్ సెషన్ లాగా మీరు వెళ్తే మిమ్మల్ని పోస్టర్లో ఏం చేస్తాడంటే ఇదే మహాభాగ్యం ఏం చేస్తాడో కూడా చదివా నాకు దీనికి హోమ్ బిజినెస్ అని పేరు దీనికి ఇట్స్ ఎ హ్యూజ్ బిజినెస్ సో ఇలా కూర్చుంటే మీరు ఓకే నవ్ యూ ఇన్ హేర్ చెప్పినట్టుగా అంతే చెప్పినట్టుగా ఆ అరగంట చెప్పినట్టుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డెంటిస్ట్ ఏంటంటే ఏం చేస్తారా డిఫినెట్ చేస్తారా లేదా అలాగే వాడు ఆ సిస్టమ్ అలా ఉంటుంది ఆ మెథడ్ అలా ఉంటుంది యూ సరెండర్ దే ది ఫోర్ ఇట్ వర్క్స్ ఆ సరెండర్ లో ఉన్న బ్యూటీ అది సో నోరు బాగా తెరువు అంటాడు డెంటిస్ట్ తెరుస్తారు ఇంకా తెలుగు అంటే ఇంకా తెలుస్తారు సో అలాగనమాట ఇలా కూర్చో నిటాల్గా కూర్చో అలా గాలి పీల్చు దాన్నే పరిశీలించు మళ్లీ జాగ్రత్తగా వదిలిపెట్టావు ఇలాగ అరగంట సేపు చేయిస్తా చేస్తే వీడు ఎప్పుడు ఎరగన పీస్ ఆఫ్ మైండ్ వాడికి But in such coming, it's not good enough for even kids But that peace of mind is very brittle You were neither convinced unless you're arguing Is like this is not rightright Because a chance is very much different It is very brittle Take a chance to Heya Cause Name Take a chance to Eafter, project get tired They take a budget చాలా ఖరీదైన జీవనానికి అలవాటు పడ్డ వాళ్ళు బడ్జెట్ లో వేసుకోవాల్సి ఉంటుంది ఆ బడ్జెట్ లో మెడిటేషన్ బడ్జెట్ ఉంటుంది అమ్మాయికి డ్యాన్స్ క్లాసు బడ్జెట్ ఉంటుంది కొడుకు మధ్యలో క్లాసు బడ్జెట్ ఉంటుంది ప్రతిది బడ్జెట్ ఎవరి థింగ్ ఈజ్ వెరీ ఎక్సెప్ట్ సవాహత్మా టీచింగ్ ఫ్రీ వేదాంత ఎవరిదింగ్ కల్స్ ఈజ్ బడ్జెట్ సో ఎనీవే కాబట్టి మళ్ళీ మొదలదా కాగాలి వీఆర్ నాట్ టాకింగ్ అప్ దాట్ We are not talking of that kind of a peace. Which is very brittle. And which is very artificial. A physical technique chayate induced chayate want to peace, sir. Adhi akkad work how to open an adhi. Adhi akad ikad manam makla dhe. Shanyatna nani peace lana ashtapadna. Idi vivekan nini chayate want chayate want to Swaroopa shanti. Swaroopa bhotamayana shanti. Atma achalam. Atma lo chalanam ne adhi. మనసు ఒకప్పుడు చలనం ఉంటుంది ఇంకొప్పుడు నిశ్చలంగా ఉంటుంది ఇండ్యూస్ చేసినటువంటి నిశ్చలత ఆత్మ అచలం ఇప్పుడు కొండ ఉంది కొండ మీద చెట్టు ఉంది చెట్టు ఏమి కదలకుండా ఉందనుకోండి ఆ చెట్టు అచలం అనకూడదు దాన్ని నిశ్చలం గాలి వేస్తే మళ్ళీ కదలం ప్రారంభం కొండ గాలి వేసినా గాలి వేయకపోయినా కదలకుండానే ఉంటుంది అది అచలం సో దట్ కైండ్ ఆఫ్ స్వరూపభూతమైన శాంతి అది డిస్టర్బ్ అవ్వదు అది ఎక్కడికి పోదు ఇట్ రిమైన్స్ విత్ యూ బికాస్ ఇట్ ఈస్ యూ ఎసెన్షియల్లీ మీ స్వరూపంలో భాగం అటువంటి శాంతిని స్థితప్రజ్ఞలు పొందు ఉంటాడు ఎప్పుడూ వారి హృదయంలో కామనలు ప్రవేశించిన సందర్భంలో వారు సముద్రంలా గంభీరంగా ఉన్నప్పుడు స శాంతి మాకుమోతి కామకామి ఈ కామకామి ఉన్నాడే కామకామి ప్రాబ్లం ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా కామకామి ఎప్పుడు ఈ డిజైర్స్ డిజైర్స్ అండ్ డిజైర్స్ అండ్ డిజైర్స్ వాడు పక్కన ఉంటే మనకు విసికేష్ లైక్ ఎన్ నాట్ ఈ చైల్డ్ స్పాయింట్ బ్రాక్స్ ఉంటారు ఓ డిసిప్లిన్ ఉన్నది ఏముండదు వాడు ఏది చూస్తే అది కావాలి వాడు ఐస్ క్రీమ్ అంట డాడ్ ఐస్ క్రీమ్ ఓకే డాడ్ డాడ్ ఉన్నది వాడు చెప్పింది కొనుపెట్టడానికి వీడు ఉన్నాడు కాబట్టి వీడో ఐస్ క్రీమ్ కూడికి వచ్చి వీడి చేతిలో పెడతాడు ఐస్ క్రీమ్ ఇలా నవ్వుతుంటే ఈ లోపల ఇంకేదో వస్తుంది జ్యూస్ అమ్మకానికి వస్తుంది డాడ్ జ్యూస్ అంటాడు వీడి ఐస్ క్రీమ్ ఆ జ్యూస్ తీసుకొచ్చిన వెంటనే ఐస్ క్రీమ్ అప్పుడు జ్యూస్ తాగుతుంది జ్యూస్ తాగడానికి సిప్ చేస్తాడు వాడు ఎంత తాగుతాడు చిన్నపిల్లలు కదా డిసిప్లిన్ లేని బ్రాట్ ఎలా ఉంటాడో మనం ఒక రకంగా అలా ఉంటాం సమాజంలో కామ అలా ఉండకూడదు నా కామ ఈ కామకామి ఉన్నాడే అంటే కనబండ భోగం వల్ల నాకు కావాలని కోరివాడు ఈ కన్నా రిప్లేస్ డెట్ వర్డ్ ఆ వర్డ్స్ అది ఎంత పవర్ఫుల్ వర్డ్స్ అండి ఈ కన్నా రిప్లేస్ డెట్ కామకామి నా ఇట్ డెన్ డిజర్వ్ దట్ కైండ్ అవరూపభూతమైన శాంతి వాడికి జీవితంలో లభించదు సో మానవులు చాలా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 నువ్వు ఏకముఖ రుద్రాక్ష వేసుకుంటే శాంతిస్తుందంటే వీడు అక్కడ చూడడం నిలబడుతాడు వీడు పంతొమ్మిది వందల యాభై రూపాయలు వీడు పంతొమ్మిది వందల యాభై వాడు యాభై రూపాయలు వీడి మళ్ళీ ఆదా రెండు వేల అన్నవాడు పంతొమ్మిది వందల యాభై వీటి ఏకముఖీ రుద్రాక్ష అటు మీన్ బై రుద్రాక్ష అటు మీన్ బై ఇట్ ఈస్ సమ్ సిల్లీ ఐటమ్ హ్యాజ్ సమ్ కల్చరల్ వాల్యూ అది మెల్ల వేసుకుంటే నీకేమో నీ బిజినెస్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది హౌ కెన్ యూ సే ఆల్ దాట్ You, you take proper decisions in the business bound, with God's grace, and then family-less bound all the time, prema, outward direction all the time to approach it, family-less bound to me. And then a particular Rudraksha has given to you any other bound time. What is the connection between the two? Who told you all that? But then it is a business. He is a business, a Rudraksha has given to you, he has given to you, he has given to you అన్ని విద్రాక్షులు వారే తెలుసుకోవచ్చు కదా మనకెందుకమ్మ సందర్భ కాబట్టి కనుక జీవితంలో కామన్లు ఇస్ ది మేజర్ ప్రాబ్లం సెన్సేట్ వాల్యూస్ వాటిని కేర్ఫుల్ గా డిస్మాంటల్ చేసుకుంటూ రావాలి అది సందేశం మహిళ ఉండం ఆపూర్యమాణం इड अ वर्ड आपूमा निचल प्रतिष्ठ अचलतया प्रतिष्ठा अवस्थि यश तचल प्रतिष्ठ तेल प्रतिष्ठ का మీకు నేను అనేక మనవి చేశాను ఈయన ఇలాగే క్షేదంగా అంటూ ఉంటాడని మీరు అనుకోద్దు ప్లీజ్ లుక్ అట్ ఇట్ సీరియస్లీ తెలుగు ప్రతిష్ట సంస్కృతం ప్రతిష్ట సంస్కృత పదాలు తెలుగు భాషలో వచ్చేటప్పటికి దే అక్వైర్డ్ సమ్ పిక్యూలియర్ అన్లేటెడ్ మీనింగ్ ఎందుకు అలా వచ్చేయంటే యూసేజ్ వల్లే వచ్చే ఇంకేది యూసేజ్ అంటే ఒకసారి ఓ మినిస్టర్ గారు ఉండేవారు ఆయన దగ్గర నుంచి ఏమండి రేపు పదిహేనో ఆగస్టు పదిహేనో తారీఖు జెండా వందన కార్యక్రమం ఉంది మీరు తప్పకుండా రావాలి అని అంటే అదే నాకు అని చెప్పాడు అయ్యాదేంటండి పంద్రా ఆగస్టు ఖాళీ లేకపోవడం అంటే పం ఆగస్ట్ ఐఎమ్ కమింగ్ అని చెప్పాడు ఆయన ఆయనకు పం అంటే అర్థం అవుతుంది కాని ఆగస్టు